ఓం శ్రీ గురుద్రో నమే స్మృతిస్మృతిపురాణా ఆలయ పరుమానయవత్పాదశంకర లోక శంకరం ఓం సహనా సహనంతురవహై నవీతమస్తు నాహీ ఓ శాంతి శాంతి ్రహ్మ వా ఇద్ర ఆసీతమానమేవాహం బ్రహ్మాస్ తస్మాత్సవత్ బ్రహ్మశబ్దాం బ్రహ్మ ఏ రియట్ కానీ బ్రహ్మ కానీ ఉండను అది భవిష్యత్తులో బ్రహ్మ అవుతుంది అలాగంటే తప్పుడు అర్థాలు చెప్పవద్దు బ్రహ్మంటే బ్రహ్మయే సో అయితే దాంట్లో ఇష్యూ ఒకటి వస్తుంది ఆరంభంలో ఈ జగత్తు బ్రహ్మయే ఉండను ఆ బ్రహ్మ తెలుసుకున్నాను తత్ అదే తంటే బ్రహ్మ తెలుసుకోలేను చూడండి శృతి బ్రహ్మను పుల్లింగం లేకుండా స్త్రీలింగం లేకుండా నా పోషక ఇప్పుడు బంగారము అంటారా లేకపోతే బంగారుడు అంటారా సరే బంగారు అన్నారనుకోండి వాడు మగవాడు అయి ఉంటారు పోయి బంగారీ అన్నారనుకోండి ఆవిడ స్త్రీ అయ్యి ఉంది బంగారాన్ని పట్టుకుని బంగారు అనో బంగారీ అను అన్నారు అనుకోండి అలాగంటే ఇబ్బందుల్లో పడకూడదు ఆ పురాణంలో అలాంటి పరిస్థితులు నిర్మాణం అవుతాయి కనుక ఇక్కడ ఆ సమస్యలు లేవి ఇక్కడ ఇక్కడ పురుషుడు స్త్రీ అనే సమస్యలు లేవు తత్వము పురుషుడు స్త్రీ అనేది పురుషుడు స్త్రీ అనేది ఎక్కడొస్తుందో తెలుసిన పరమ పరబ్రహ్మ పరబ్రహ్మకి మాయాశక్తి ఉద్బుద్ధమవుతుంది అసలు దిగిన్వి మాయాశక్తి కూడా ఉండదు మాయాశక్తి ఫస్ట్ స్టేజ్ మహత్తత్వము అహంకారము సూక్ష్మభూతములు స్థూలభూతములు ఆ స్థూలభూతములు నిర్మాణం అయ్యాక పురుషుడు స్త్రీ తేడా వస్తుంది ఎన్ని లెవెల్స్ డిఫరెన్స్ ఉంటుందా పురుషుడు స్త్రీ అనేట మీరు ఊరికి ముందే పురుషుడు స్త్రీ అని పెట్టి ముంచోపెట్టితే నేను కొన్ని ఇబ్బందులన్నీ వస్తాయి సో అలాంటివి ఏం లేకుండా బ్రహ్మతత్వముగా చెప్పడమే తప్ప ఒక ఆకారముగా చెప్పడం అన్నది లేదు ఈ ఆకారాన్ని ఏదో తిన్నా దాన్ని మేనేజ్ చేసుకోవాలి అదేమీ అంత స్మూత్గా ఉండదు సో దయానంద సరస్వతి మొదలైన వాళ్ళైతే అవుట్ రైట్ డిస్మిస్ చేసుకోవాలి సార్ రామతీర్థ మొదలైన వాళ్ళు ఏం చేశారంటే కండిషనల్గా అడ్డు పెట్టుకున్నారు దాని మీద హెవీ కండిషన్స్ పెట్టి ఈ కండిషన్స్ ఫాలో అయినప్పుడు మీరు ఒక ఆకారం పెట్టుకోండి అని ఆ రకంగా దాన్ని పెట్టారు శ్రీరామకృష్ణుల వారు వాళ్ళు ఏం చేశారంటే ఇంకొంచెం దయతోటి తక్కువ కండిషన్స్ను పెట్టి యాక్సెప్ట్ చేశారు అలాగే దాన్ని కాసెస్ హ్యాండిల్ చేయాల్సి మన వాళ్ళు ఇంకా పేపర్ కండిషన్స్ లేవు ఏమి లేవు సింబాలిజం లేదు ఏం లేదు ఆకారమే అన్నట్టుగా వీళ్ళు తయారు చేసి పెట్టారు దట్ ఎనీవే సో ఈ బ్రహ్మగలదు ఈ జగత్తు బ్రహ్మరూపముగా ఉండడం ఆ బ్రహ్మ తెలుసుకోలేను ఎవరిని తననే ఆత్మానమే వాడే ఎవరిని తెలుసుకోలేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోలేను అంటే అంతకుముందు బ్రహ్మని తెలియదు అనమాట దేవదే తెలుసుకోలేను అంటే తత్పూర్వము బ్రహ్మ జ్ఞానముందు ఉండేది కాబట్టి బ్రహ్మ మీద అజ్ఞానం పెట్టచ్చా కానీ పూర్వపక్షం ఉంటాయి కానీ శంకరుడు వీటిని అన్నింటినీ చేసుకొచ్చారు పాప అని ద్వైత పూర్వపక్షం అవిద్యాకృతం వ్యతిరేక అది కాదు అది కాదు బ్రహ్మని అవిద్యానుపపత్తి ఇది చేతి నా బ్రహ్మయ విద్య ఏమిటండి వాళ్ళు పెద్ద పూర్వపక్షం ఏంటి వాళ్ళు ఏమంటారంటే పేదరేకపోతారు అద్వైతులు ఏంటండి పరమాత్మ అవిద్య ఏమిటి జీవుల్లో అవిద్య ఉంటుంది తప్ప పరమాత్మలో అవిద్య ఏమిటి అవిద్య ఉండొచ్చా ఉండకూడదు కదా ఈ అద్వైతులు ఉన్నారే వీళ్ళు బ్రహ్మయందు కూడా విజ్ఞనిపించారు ఎందుకంటే తెలుసుకునేది ఆత్మయే తెలియబడేది ఆత్మయే లేకపోతే బ్రహ్మయే అంటే ఇప్పుడు తెలుసుకునే బ్రహ్మయందు తెలుసుకోవడానికి ముందు అజ్ఞానం ఉన్నట్టే కదా కాబట్టి బ్రహ్మయందు అజ్ఞానాన్ని కూర్చోబెట్టడం అదంత తెలివైన పని కాదు కదా అది పొస్తూ కదా అని అబ్జెక్షన్ అంటే నో నో సమస్య లేదు అంటున్నారు ఎందుకని బ్రహ్మని విద్యా విధాన పేరు బ్రహ్మ తెలుసుకున్నాడని స్థితి చెప్తూ ఉంటే బ్రహ్మయుడు అవిద్య పొషక ధర్నానికి నువ్వెవడవి బ్రహ్మయందు స్థితి చెప్తూ కదా బ్రహ్మ తెలుసుకున్నాను అంటే బ్రహ్మయుడు అవిద్యాల ఇప్పుడు రాజకుమారుడిలో అవిద్య ఉందా అవిద్య ఉన్నది ఎవరు ఏందు దొంగ కొడుకున్నందున్నదా రాజకుమారుడు ఏం ఉన్నదా రాజకుమారి దేవమే ఉన్నది కాబట్టి అవిద్య అలాగే ఉంటుంది అవి ఇప్పుడు మీరున్నారు మీకు మహం బ్రహ్మాస్మి మీకు తెలిసిందా అదే తెలియలేదండి అంటే మీకు అవిద్య ఉన్నట్టే కదా ఉంది మరి బ్రహ్మయండే ఉంది అవిద్య ఇంకెక్కడుంది కదా తర్వాత శృతి ఏమని చెప్తుంది బ్రహ్మని బ్రహ్మ చెప్తుందా జీవుడు తెలుసుకున్నాడని చెప్తుందా బ్రహ్మ తెలుసుకున్నాడని చెప్తోంది కాబట్టి బ్రహ్మయండే విద్యని శృతి బోధిస్తుంది కాబట్టి బ్రహ్మైన విద్య ఉంటుంది బ్రహ్మణి విద్యా విధాన అదే సంగ్రహవాక్యం దాన్ని కొంచెం వివరిస్తున్నారు నీ సుక్తికాజపాధ్యారోపణే అసతి సుక్తికాప్య గోచరాపన్నాతికా రజతమితి చూడండి అక్కడ ఉన్నది సుక్తిక అంటే ఆలుచిప్ప దాన్ని దాని మీద వీడు రజతాన్ని ఆరోపించి కూర్చున్నాడు అంటే అది రజతం అనుకుంటాడు వీడి వెండింటే వ్యామోహం అని చెప్పాను కదా వెండి మీద ఉండే కృష్ణ చేత ఆలుచిప్ప కనపడిన వెంటనే రజతం అనుకుంటాడు పూర్వం అలా రోజుల్లో ఈ ముచ్చి బంగారం అంటారు చూడండి ఈ సిగరెట్ ప్యాంకెట్ల మీద ఉండే అది చూసి వెళ్ళినప్పుడు ఎందుకంటే వెండి మీద వ్యామోహం ఉండబట్టి ఆధారంటారు వెండి మీద వ్యామోహం అలా ఉంది వెండి ఏం చేసుకుంటారు మీ దగ్గర దగ్గర వెండి వద్దు అనుకుంటే అది నాకు ఇచ్చేది నేను చూస్తాను అనుసరి ఏదైనా ఇదానికి కేజీలు వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే నేను నన్ను సంచులు వేసుకుని ఏం చేసుకుంటా ఉంటాను నాన్న వస్తుంది నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మీ అందరి దగ్గర వెండి వస్తువులు చేయడం నాకు తాత్పర్యం కాదు నాకు అటువంటి ప్రాజెక్ట్ ఏమి లేదు వెళ్ళి ఎందుకు కొనగానేది వెళ్ళి చెప్పడమే నా అభిప్రాయం దానివల్ల దానివల్లే ఉపయోగం స్టీల్ గ్లాస్ ఉందనుకోండి కాఫీ తాగచ్చు వెండి గ్లాస్ ఉంటే కాఫీ తాగడానికి కూడా పనిచేందుకు కొనగానే వస్తువు వెళ్ళి తీసాను ప్రజలతో పాటు దాని వేదల్లో కూడా దోషం చెప్పారు తస్మాత్ రజతం నది అంటే ఒకలా లేదు ఫస్ట్ వాడు ఆ చెప్పును చూసి రజతమని అనుకుంటాడు అక్కడ ఆ అధ్యారోపణ లేదనుకోండి సపోజ్ అటువంటి అధ్యారోపణ లేకపోతే కంటికి కనపడుతున్నటువంటి సిక్తికను ఉద్దేశించి ఇది సిప్తికయే కానీ రజతము కాదు అని చెప్పడం అవసరం ఉంటుందా అవసరం ఉండదు కానీ చెప్తున్నారు ఒక చెప్తున్నాడు ఇంకొకటి ఏమో ఇది సుప్తిక రజతము కాదు అని చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి అక్కడ సుప్తిక ఎందు రజతాధ్యారూపము దగ్గరు కాబట్టి ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా విధానం ఉంటుంది బోధించడం ఉంటుంది అలాగే ఇక్కడ బ్రహ్మ తనను తాను తెలుసుకోలేను అని శృతి చెప్తోంది అంటే ఇప్పుడు ఆత్మ యొక్క అవిద్య ఎవరి ఎందు ఉంటుంది బ్రహ్మయ్యే ఉంటుంది బ్రహ్మయుణుడు విద్యను విధించినప్పుడు బ్రహ్మయుండే అవిద్య కూడా ఉంటుంది అన్ని బ్రహ్మయుండే ఉంటాయి మీరు అది గమనించారు లేదో ఇప్పుడు సుఖం ఎవరైనా ఉంటుంది మీలో దుఃఖం ఎవరైనా ఉంటుంది అది అన్ని మీలోనే ఉంటాయండి ధర్మాధర్మములు సుఖ దుఃఖములు అన్ని మీలోనే ఉంటాయి జ్ఞాన అజ్ఞానములు అన్ని మీలోనే ఉంటాయి అన్నిటికీ ఆశ్రయము ఆత్మయే అన్నిటికీ ఆశ్రయం ఆత్మయే అవిద్యతో సహా ఇది పెద్ద పూర్వపక్షం అనుకుంటున్నారా ఏమన్నా మీరు కానీ ఇది బ్రహ్మయే ఆశ్రయం బ్రహ్మడు తప్ప ఇంకా వేరే ఆశ్రయం ఏం లేదు ఇక్కడ కాబట్టి సృప్తికను వీడు అధ్యారోపణం చేయబట్టి సృప్తికొందు రజితమును అధ్యారోపణం చేయబట్టి ఇది సుప్తిక రజతము కాదు అని చెప్పాల్సి వచ్చింది సుప్తిగా కాదు అని చెప్పారంటే అధ్యారోపం ఉండబట్టియే చెప్పారు అలాగే బ్రహ్మయందు అవిద్య ఉండబట్టియే బ్రహ్మ తెలుసుకో నేను అని చెప్పాను ప్రజలు అబ్బాయి చెప్తారు కాబట్టి ఏమీ సమస్య ఏంట సదైవేదం బ్రహ్మైవేదం ఆత్మైవేదం వేదం ద్వైతమస్ బ్రహ్మా ఇది బ్రహ్మణి ఏకత్వ విజ్ఞానం సంత్యం ్రహ్మ అవిద్యాధ్యారోపణ అసత్యా బ్రహ్మయందు అజ్ఞానము యొక్క అధ్యారోపము లేదనుకోండి చెప్పండి అప్పుడు ఈ మాటలన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుందా అందులో ఉండదు ఏమని చెప్పారు సదే వేదం సర్వము అని చాంద్రు చెడు ఈ సర్వము కూడా ఈ జగత్తముడే సర్వము సత్తు మాత్రమే సత్తు బ్రహ్మ అని చెప్పారు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అటువంటి జ్ఞానము లేని ఒక చిత్రమైన పరిస్థితి ఉండబట్టి చెప్పాల్సి వచ్చింది అలాగే బ్రహ్మ వేదం సర్వం మనం ఉండకపోతే చెప్తాం ఈ సర్వము బ్రహ్మే అని చెప్పి చెప్ చెప్తారు నిన్నగా అజ్ఞానం ఉండబట్టే చెప్తారు అయితే ఎందుకు చెప్తారు నువ్వు రాజకుమారుడి నువ్వు మండి కొడుకు కాదు అని ఎప్పుడు చెప్తారు అజ్ఞానం ఉన్నప్పుడే చెప్తారు అలాగే బ్రహ్మ కూడా తను తెలుసుకుంది ఎప్పుడు తెలుసుకుంటుంది అజ్ఞానం ఉన్న బట్టి తెలుసుకుంటుంది అజ్ఞానం కూడా బ్రహ్మకే ఉంటుంది ధర్మకే బ్రహ్మకే అధర్మము బ్రహ్మకే ఇక్కడ ఇక్కడ ఆత్మే ఇప్పుడు జైల్లో ఉన్నవాడెవడు ఆత్మ దేవాలయంలో ఉన్నవాడెవడు ఆత్మ అన్నీ ఆత్మకే ఉంటాయి అంటే ఆత్మకే అధర్మం ఉంటుంది అదేలా వచ్చిందంటే అజ్ఞానం చేత వచ్చింది అన్నీ వస్తాయి అజ్ఞానం చేత అన్నీ వస్తాయి ఆఖరికి అజ్ఞానం కూడా పోతుంది జ్ఞానం చేత ఏమీ అజ్ఞానము పోతుంది ముందు అజ్ఞానం చేత వచ్చినవన్నీ పోతాయి అజ్ఞానం చేత వచ్చిన ధర్మాధర్మ సుఖదుఖాన్ని ద్వంద్వములన్నీ పోతాయి తర్వాత ఆ అజ్ఞానమేమవుతుంది అది నిజానికి అజ్ఞానం పోబట్టే ఇవన్నీ పోతాయి మీరు అలా కూడా కాబట్టి అజ్ఞానము ఉన్నది అజ్ఞాతం ఇవన్నీ విధించవలసి వచ్చినది ఆత్మయే సర్వము సర్వము ఆత్మయే అబ్రహ్మ అంటే బ్రహ్మ బ్రహ్మకాని అంటే బ్రహ్మ కంటే భిన్నమైనది ఇదం ద్వైతం ఈ నామరూపాత్మకమైన ద్వైతము వాస్తవముగా లేదు అని చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు జీవుడికి చెప్తున్నారు జీవుడంటే బ్రహ్మ లేదండి అంటే ఇప్పుడు ఎవరికి చెప్పినట్టయింది ఎవరికి చెప్పినట్టయి కొత్త సంగతి కొట్టుకొచ్చున్నట్టుగా ఎంత పెద్ద కోరుపక్షం వారే అనుకోవాల్సిందేమీ లేదు ఒకవేళ బ్రహ్మ ఇందు అజ్ఞానము లేకున్నట్లయితే ఇటువంటి ఏకత్వ విజ్ఞానము విధించవలసిన అవసరం ఉండేది కాదు విధించడం అంటే బోధించడం అని అర్థం కర్మకాండలో విధికి జ్ఞానం దిగిన కొంచెం అర్థంలో భేదం ఉంటుంది దాని మీద కోరుపక్షం ్రూమా శికా బ్రహ్మణే అసద్ధర్మాధ్యా నాస్ కింతి న్ర స్వాత్మని అసద్ధర్మాధ్యామిత అవిద్యాకర్తృ అంటే ఇప్పుడు పూర్వపక్షి అంటాడు అవున మీరు చాలా దలుచుగా మాట్లాడుతున్నారు మేము బ్రహ్మకి అజ్ఞానం అనేదే లేదు అని మేము అంటలేదు అజ్ఞానం ఉంది కానీ అజ్ఞానానికి నిమిత్తం బ్రహ్మయే ఆ అజ్ఞానం కారణంగా తప్పుగా తెలుసుకున్నది కూడా బ్రహ్మయే అని మాత్రం మేము ఒప్పుకోము అజ్ఞానం ఉండడానికి అభ్యంతరం లేదు కాదు అజ్ఞానము ఎవరికి ఎవరికి అజ్ఞానం బ్రహ్మకే ఈ అజ్ఞానములు చేత పొరపాటు చేస్తున్నది ఎవరు బ్రహ్మయే ఆ పొరపాటు దిద్దుకున్నది ఎవరు బ్రహ్మయే దానికి మేము అబ్జెక్షన్ చెప్తున్నాం ఎందుకంటే బ్రహ్మంటే దేవుడు దేవుడు పొరపాటు ఉండకూడదు అజ్ఞానం ఉండకూడదు అని వాళ్ళ సిద్ధాంతం కాబట్టి రాముడు వాళ్ళని ఎందుకు సంహరించాడు అని అందరూ అడుగుతారు తెలిసిన కదా ఎందుకు అలా ఎందుకు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారంటే సంహరించడంలో అధర్మం ఉందని ఒక అభిప్రాయం రాముడు ఎందు అధర్మం ఉండకూడదు అందుకోసం కృష్ణడు దానికి సమా నన్ను అడిగారు కనుక నేను ఏమన్నా చూసినా ఆ ఆఫీసులంత అధర్మం రాముడు ఏం ఇందులో తన్నైపోయింది వాడు అనుకున్నాడు నేను కష్టపడిపోయి రాముడు ఏం అధర్మం లేదని వర్క్ అవుట్ చేసుకొస్తాను అనుకున్నాడు నేను ఆ మాత్రం ఆఫీసులంత అధర్మం ఆయన ఎన్ని ఇందు లేకపోవడం అంటే అలా కూడా చెప్తారా అలాగే చెప్తాం ఎందుకంటే ఆ ధర్మం ఎక్కడ ఉంటుంది ధర్మం ఉన్న చోటే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ధర్మం ఏమీ ఉండదు ఒకసారి ధర్మం కూడా ఉంటుంది వైశేష్యాత్ ఉపదేశ రామో విగ్రహవాన్ ధర్మ అని మోస్ట్లీ ధర్మం ఉంది కాబట్టి అన్నారు ఇంక ఇప్పుడు ఏం చేస్తారు సో అదేకంగా కాబట్టి ద్వైతులు ఏమంటారంటే అజ్ఞా బ్రహ్మ విషయకమైన అజ్ఞానం లేదని మేము అంటే శక్తి విషయకమైన అజ్ఞానం ఉన్నట్టుగానే బ్రహ్మ విషయకమైన జ్ఞానం కూడా గలదు అయితే ఎవరికి గలదు జీవులకు గలదు బ్రహ్మదే కలదు అందుకే అజ్ఞానాన్ని పెట్టుకున్నది ఎవరు బ్రహ్మదే పెట్టుకున్నట్టు ఈ అజ్ఞానాన్ని అజ్ఞానం కారణంగా తెలియకుండా ఉండిపోయి ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు బ్రహ్మయే అని అన్ని బ్రహ్మ నిత్య మీరు వేసేస్తున్నారు మీరు దానికి అబ్జెక్ట్ చేస్తున్నాం అజ్ఞానం ఉందంటే మాకే అబ్జెక్షన్ అజ్ఞానం అంతటా ఒకటి జీవులకి అంతా ఉన్నదే అజ్ఞానమే అసలు బ్రహ్మయే అజ్ఞానం అని మీరు పెట్టేస్తున్నారు అజ్ఞానం ఎవరంటే బ్రహ్మయే అని చెప్తున్నారు దానికి మా అబ్జెక్షను అని సో శక్తికి ఎందు అధ్యారోపం ఎలా అయితే ఉందో బ్రహ్మయందు కూడా అతద్ధర్మములను బ్రహ్మతో కాని ధర్మములను అధ్యారోపము చేయాలనేది ఉంది లోకంలో లోకంలో బ్రహ్మను తప్పుగా తెలుసుకుంటూ ఉంటారు జనులు దట్ ఈజ్ ఆ బ్రహ్మయే తన యందు అతద్ధర్మములను ఆరోపించుకుని బ్రహ్మ తన తన ఎందు వాస్తవముగా లేని సంసారి ధర్మములను ఆరోపించుకుని తనే ఆరోపించుకుని కూర్చుంది కాబట్టి ఈ అవిద్యని ఎవళ్ళు పోషించుకుంటున్నట్టు బ్రహ్మే అవిద్యా కత్వం బ్రహ్మ అని నువ్వు చెప్తున్నావు దాని మీద మా అబ్జెక్షన్ సిద్ధాంతం భగవద్ అలాగే ఉంటుంది ఆయన పర్వాలేదు నా విద్యా నా విద్యాకర్తృ భ్రాంతంచ బ్రహ్మా మీట్లో ఇంకో రహస్యం అవుతుంది ఇప్పుడు మీకు భయం వేస్తుందనుకోండి భయపడ్డది ఎవరు భయపడుతున్నది ఎవరు నేను ఓకే అప్పుడు ఎవరో ఆచార్యులు మీకు భయహేతువు లేదు అని బోధిస్తారు అది మీరు తెలుసుకుంటారు అప్పుడు భయం ఏముంటుంది పోతుంది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పుట్టింది తనలో పేరు పుట్టింది తనలో పేరు పుట్టే మరి తనలో ఉండాలిగా భయం మరి లేదుగా ఇప్పుడు మరి ఎక్కడికి పోయిందంటారు తిరిగిలోంచి బయటికి ఎక్కడికైనా వెళ్ళిందంటారా చూడగా అజ్ఞానం వల్ల పుట్టిన భయం అజ్ఞానం వల్ల పుట్టిన భయానికి ఒక కిటంతో ఏమి ఉండదు ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఎందుకు భయపడ్డాను నిత్యాభయం అన్నమాట నిత్యాభయము యొక్క రూపురేఖలను దాని స్థితిగతులను మీరు నిరూపించలేదు అది ఉన్న భయం అయితే ఎక్కడికి పోయిందో మీరు చెప్పగలుగుతారు అది ఉందనే అనిపించినప్పుడు కూడా అది నిత్యయే యథార్థంగా ఉన్నది కాదు అంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఆ భయం ఎక్కడికి పోదు ఉన్నది కాదు నేను భయపడుతున్నాను మీరు భ్రమపడ్డారు మీరు భ్రమంలో భ్రమ యొక్క ఒక అనుకరూపము భయం భ్రమ ఎప్పుడూ కల్పితమే అవుతుంది తప్ప యథార్థం కాదు కాబట్టి కూడా కల్పిన మీ అనుభవం కూడా ఎలా నేను ఎందుకు అనవసరంగా భయపడ్డాను రా అనే అనుభవం అంటే ఏమిటనమాట ఇప్పుడు ఆ భయాన్ని కల్పించుకున్నది మీరే దాన్ని ట్రోసుకుచ్చి ఫ్రీ అయిపోయింది కూడా మీరే అదే ఉంటుంది బ్రహ్మణ్యులు కూడా అదేవిధంగా ఉంటుందేమి సమస్య కాదు సో తనే తనే తొంగుకుని తనే ఆ చిరంజీవి అనుకున్నట్టుగా తనే పొరపాటు పడ్డాడు బ్రహ్మ తనే తెలుసుకున్నాడు ఏది సమస్య కాదు ఇప్పుడు అయితే భ్రమపడ్డది బ్రహ్మయే అవిద్యను పెంచి పోషించుకున్నది అవిద్య కర్తృ అంటూ అవిద్యను చేసినది బ్రహ్మయే అవిద్య కర్తృ ఆ వాక్యం ఎలా బ్రహ్మ తన తన ఎందు అజ్ఞానమును నిర్మించుకునలేదు అని రాస్తున్నాం నేను కర్తృకి మరి ఏం రాస్తాం ఏదో ఒక ప్రయాదు కదా చేసినది అని రాయటం అనువాదం అంత కంఫర్టబుల్గా ఉండదు కర్తృ అంటే అజ్ఞాన కర్తృ అన్నారనుకోండి అజ్ఞానమును చేసినది అలా చేశారనుకోండి అది కన్వే చేయదు సరిగ్గా అందుకోసం నా ఉంది సరే నానుంది సరే అనువాదంలో అవిద్య కర్తృ అంటే అవిద్యను చేసినది అని కాదు అవిద్య చేయడానికి ఏమన్నా బియ్య పిండే పిండి జపాతి వేసినట్లు చేస్తారా ఇంకా అవిద్యను నిర్మించుకున్నది అని అనువాదం ఓకే అనువాదంలో ఉండే స్వారస్థ్యం నిర్మి అనువాదం ఉంటే ఉంటే ముక్క ముఖా అలాగే పేరు పెట్టకూడదు అలా డూబువులు పెట్టేసి లేకపోతే ఆ ముక్కటే అది అర్థం అర్థం బ్రహ్మ కర్తృకి అర్థం చేసేది అని అనువాదం చేసి అది అర్థం కష్టం అవుతుంది ఫస్ట్ కాబట్టి అవిద్యను నిర్మించుకున్నది బ్రహ్మని భ్రమపడినది బ్రహ్మని మీరు అనుకోవద్దు అలాగే మీ లేరు అయితే బ్రహ్మ కంటే వేరే ఇంకొకటి ఉందన్నమాట అది అవిద్యను తనకు నిర్మించుకుందన్నమాట అది భ్రమపడిందన్న మాట దాని పేరు జీవుడు మాట తప్పు మేము అది అంటలేదు అయితే ఇప్పుడు ఏమంటావు అవిద్యను నిర్మించుకున్నది బ్రహ్మానము భ్రమపడింది బ్రహ్మ అని కూడా అనము అయితే బ్రహ్మ కంటే ఇతరుడైన జీవుడు అనేవాడు ఒకడున్నాడు వాడు అవిద్యను పెట్టుకున్నాడు వాడు భ్రమ పడ్డాడు అధి అనము అది అనంతూ నేవా అబ్రహ్మ అవిద్యాకర్త అన్య ఇష్యతే అయితే బ్రహ్మ అవిద్యను నిర్మించుకున్నది కాదు భ్రమపడినది కాదు అని ఎప్పుడైతే అన్నామో అయితే అంటే వేరే ఒక జీవుడిని మీరు అంగీకరిస్తున్నట్లుగా వినబడుతున్నదే లేదు మేమేమో అంగీకరించట్లేదు చింతూ కానైతే బ్రహ్మ కానిది అబ్రహ్మ చేతనుడు వాడు ఒకడు ఉన్నాడు వాడు అన్య చేతనుడు బ్రహ్మకానివాడు బ్రహ్మకంటే భిన్నుడు ఇంకొకడు ఉన్నాడు వాడిపేరే దీవుడు ఇంకొకడు ఉన్నాడు వాడు అవిద్యలో నిర్మించుకున్నాడు వాడు భ్రమపడుతున్నాడు అని మీరు చెప్తున్నట్టుందే అంటే మేము అలా చెప్పట్లేదు అలా భిన్నంగా దీవుడిని ఒక నొప్పుకోరు ఇద్దే ఉంది బ్రహ్మకంటే భిన్నంగా దీవుని ఒప్పుకుంటే ఇంకా మనందరం ఇవన్నీ ఈ చర్చలు కట్టుబెట్టి వెళ్ళి భజన ఏదో అక్కడ నువ్వు ఏదో ఉంటుంది దాంట్లో జాగ్రత్తగా సరిపడుతుంది వాళ్ళు తప్పకపోతే మనలో ఎవరైనా కుర్రాళ్ళ బాణాసంఖ్య కూడా కావచ్చు ఇంకా ఉదయం అలాగే ఉంటాయి అలా ఒప్పుకోరు మరి అయితే జీవుల్లో ఎందుకు ఒప్పుకో ఒప్పుకోరు ఉంటాయి ఎందుకని నాన్న విజ్ఞాత అంతేకంటే శృతి చెప్తోంది అతహా ఈ బ్రహ్మ కంటే అన్య ఇతరుడైన విజ్ఞాత తెలియవాడు నాస్తి లేడు అంటే బ్రహ్మయే విజ్ఞాత మీ లోపలని తెలుసుకునేది ఎవరు బ్రహ్మయే బ్రహ్మ తప్ప వేరే ఇదైతేనే నాదమస్త అయిపోవాలండి నాదిమస్త అయిపోవాలి మమకారాన్ని అహంకారాన్ని విడిచిపెట్టేసారనుకోండి ఇంకా జీవుడు అనేవాడు ఉండడు ఏముందో అది ఉంటుంది ఏముందో అది ఉంటుంది దాని పేరు బ్రహ్మ కూడా అడిగితేటే మేము అభ్యంతరాన్ని దానికి సహజంగా పేరేముండదు లోపంలో దానికి పేరేమొస్తుంది అదని మేము బ్రహ్మని పేరు పెట్టుకోవచ్చు లిమిట్లెస్ అనే అదే పేరు పెట్టారు లిమిట్లెస్ అని పేరు పెట్టారు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ పేరు పెట్టేదాన్ని బట్టుకుంటుంది వాడు ఆ ఈశ్వరుడు అంతము లేనివాడు దాన్ని మేము అనంతుడని పేరు పెడతాం అంతము లేని వాడిని అనంతుడని పేరు పెట్టచ్చు నాణ్యతతో స్థితి జ్ఞాతృ అంటే అంటే ముందు వాక్యానికి దీనికి తేడా ఏమిటంటే విజ్ఞాత అంటే పూర్లింగము విజ్ఞాతుడు అంటే తప్ప అంతే తేడా అంటే ఈ బ్రహ్మ కంటే ఇతరముగా మరి ఒకడు తెలియవాడు ఈ లోపల లేడు అని మొదటిది రెండవది ఈ బ్రహ్మ కంటే ఇతరముగా తెలుసుకునేది మరి ఒకటి తత్వము లోపల లేదు అది రెండవది తత్వము ఆ బ్రహ్మము నీ లేని చెప్తుంది ఈ ఎవరికి చెప్తుంది శ్వేతపేట్ శ్వేతకేటు ఎవడు అజ్ఞానములు నిర్మించుకుని భ్రమపడ్డవాడు వాడి గురించే చెప్తోంది తృత్వం వసేది అంతేగాని అజ్ఞానము లేని వాడిని భ్రమ లేనివాడిని పట్టుకొచ్చి వాడికేం కాబట్టి అజ్ఞానము నిర్మించుకుని భ్రమ పడుతున్న వాడికే చెప్తోంది తృత్వం వసేది ఆత్మానమే వాహం అది ఎక్కడున్న వాక్యమే బ్రహ్మ తనను తానే తెలుసుకునే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునే కాబట్టి తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బ్రహ్మయందు అవిద్య గలదు అజ్ఞానం గలదు తనకు తాను బ్రహ్మ అవిద్యలో నిర్మించుకున్నది అనే మాటలు వస్తుంది అది ఇంకా ఆ క్విప్ ఇంకా కుదరలైతే వస్తుండే కొంచెం ఓటుకు పట్టుండే వస్తుంది సో బ్రహ్మయందు అవిద్య అవిద్య ఎక్కడ ఉన్నది బ్రహ్మయందే గలదు బ్రహ్మయందు అవిద్య అనేది ఉన్నదా లేదు అలా ఉంటుంది మేము ఇది ప్యారాడాక్సికల్గా ఉంటాయి ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి మీరు కరెక్ట్గా చెప్పాలి మీకు సమాధానం హీరో హీరోయిన్ విలన్ ఎక్కడ ఉన్నారు తెర మీద ఉన్నారు అని చెప్పాలి మీరు మీరు మరో మరోలు చెప్తే కుదరతుంది బొంబైలో ఉన్నారన్న చెప్పకూడదు తెర ఉన్నారు తెర మీద ఉన్నారా అని నేను రెక్కించడిగాననుకోండి ఇప్పుడే లేరని చెప్పాల్సింది అంటే ఐశాఖ కాబట్టి నేను భయపడ్డాను భయపడ్డది ఎవరు నేనే అయితే నా ఎందు ఒకటి యథార్థమైనది ఉన్నదా అంటే లేదు ఎందుకంటే భయం ఉంటే పోతుండో ఇది కల్పిత భయం కాబట్టి పోయింది ఎక్కడికి పోయిందంటే ఇవి ఉంటాయి యథార్థంగా లేనివి ఉన్నట్లు భ్రమపడ్డవి పోయినప్పుడు ఓడవనేది ఏం ఉండదే ఉండదు అలాంటి పోవడం అందుకేతనే నా బద్ధ నా బంధు నోక్షనే హయ్యెస్ట్ లెవెల్ అద్వైతాన్ని అర్థం చేసుకోవటానికి వారికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం ముందు ఈశ్వరానుగ్రహం ఉండాలని పెద్దలు చెప్తారు కొంచెం సూక్ష్మంగా ఆలోచించేటువంటి లక్షణం ఉండాలి బండ అబ్బాయి అంటారు చూడండి అంటే స్థూలంగా ఆలోచించగలుగుతారు తప్ప సూక్ష్మంగా ఆలోచించాలండి అంటే బండబ్బాయి అంట వాడు తెలుసుకోలేదు వాడికి ఇదంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అక్కడ ద్వైతం వాళ్ళని ఉంటారు వాళ్ళు ఇదా నువ్వు ఎప్పుడైనా అనేక మంత్రాలు ఇస్తాము ఆ మంత్రాన్ని నువ్వు ఎపండి చేస్తే లేకుండా ఉంటావు డ్యాన్స్ స్టేట్స్ అక్కడ ఇప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నట్టుగా కూడా పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్తారు అంటే వీడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇలా ఇలా ఎదురుస్తూ ఉంటాడు ఆ డ్యాన్స్ చేసేప్పుడు ఇంకో కూర్చొని డ్యాన్స్ చేయడం కాదు రోడ్డు మీద కూడా యాత్రలో డ్యాన్స్ చేస్తే మంచిది అయితే రోడ్డు మీద కూడా డ్యాన్స్ అభిక్స్లోనూ పోటీలోనూ డ్యాన్స్ చేస్తాడు అలా ఉంటుంది కాబట్టి దానికి గుడికి వస్తాడే తప్ప ఇంత సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకుంటూ బండబ్బాయి పనికిరాడు కాబట్టి అవి తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు సూక్ష్మంగా తెలుసుకోవాలని నా ఆశి అన్యో సాగు నో హమస్మి నా ఎవడైతే ఈ దేవుడు వేరు అసౌ అసౌ అంటే దేవుడికే అసౌ అంటారు అయం అంటూ దూరంగా ఉన్న దేవత అసౌ ఈ దేవత వేరు నేను వేరు అని ఎవడైతే నిశ్చయించి కూర్చుంటాడో వాడు తెలుస్తున్నవాడు కాదు చేతనే నేను పర శతం మోర్ దాన్ హండ్రెడ్ టైమ్స్ నేను చెప్పుంటా ఇప్పుడు కూడా దేవుణ్ణి దర్శించినప్పుడు కూడా ఆ దేవుడు మనకంటే భిన్నంగా బయట ఉన్నాడని మీరు అనుకోలేదు ఆ దేవుణ్ణి తన హృదయంలో దర్శించడం అభ్యాసం చేయాలి ఆత్మరూపంగా దర్శించడం అభ్యాసం చేయాలి తర్వాత హృదయంలోనూ తర్వాత ఆత్మరూపంగాను దర్శించడం అభ్యాసం చేయాలి సో శృతులు అలా చెప్తున్నాయి గుహాయ ఆలంపరమే యోగమన్న గుహెందు ఆకాశం ముందు ఆ పరమాకాశం ముందు పరమాత్మ ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది గుహ అంటే హృదయము పరమాకాశం బుద్ధి ఆకాశము హార్థాకాశము ఆ బుద్ధి గుహ ఎందు ఈశ్వరుడు అని చెప్తూ ఉంటాయి మీరు దానికి అన్వయించుకోవాలి అది ఒరిజినల్ టెంపుల్ తరువాతి కాలంలో వచ్చింది ఆ తరువాతి కాలంలో వచ్చిన దాన్ని ఆ ఒరిజినల్కే అన్వయించుకోవాలి అనువయించుకుంటే టెంపుల్ని మనం వ్యాలిడేట్ చేసినట్టు కొంచెం స్వామిజీవి మాట్లాడుకోలేవారు వీటి అన్నింటినీ ఎవడో ఒక వేదానికి వ్యాలిడేట్ చేయాలో లేకపోతే వీటికి గట్టిలైతే ఎవరో వేదాంతి కూలుకుని బాగానే ఉంది టెంపుల్ దాన్ని చూసినప్పుడు మీరు ఆ దేవుడు లోపల మీరు అనువయించుకోండి అని చెప్పి ఉండాలి ఉంటే పర్వాలేదు టెంపుల్ నడిపిస్తూ ఉంది దేవుడు మీకంటే భిన్నంగా ఉన్నాడు అక్కడెక్కడో కూర్చుని అదే టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అంటే యువర్ గోయింగ్స్ ఇది విషన్ అఫ్ తీసు అర్థమైందండి ఆ గుడి స్త్రీ ఇది ఇడ్యుకేషన్ ఈ అన్వోసా విన్యోహమ స్మృతి నసవేద ఇది చాలా డేంజర్ ఆటంబాంబు లాంటి వాక్యం ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా తుడిచిపారేసేటువంటి వాక్యం అన్యోసన్యోహమ స్మృతి నసవేద ఇత్యాధిష్కృతి భ అని అనేక శృతులు చెప్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఈ కాంట్రడిక్షన్ ఇది కాంట్రడిక్షన్ కాదు నిజానికి ప్యారాడాక్స్ అంటారు ఈ పారాడాక్స్ ని మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి బ్రహ్మ తెలుసుకున్నాను అంటే అజ్ఞానం ఎవరు ఏముంది బ్రహ్మ ఏం లేదు అయితే అజ్ఞానం తనకి తాను పెట్టుకుని తన తనని తాను అలా భ్రమ పడుతూ కూర్చుంటుందా బ్రహ్మ ఆత్మస్వరూపము ఇదన్నిటికీ అధికారు మరి బ్రహ్మం తెలుసుకున్నాను అంటున్నారు మరి ఆ టైంలో అంతేది కాబట్టి మీరు బ్రహ్మని సంసారం లెవెల్లోకి తీసుకొస్తే అవుతుంది బ్రహ్మ అజ్ఞానంలో పడిపోతుంది సంసారం నుంచి పైకి వెళ్ళారనుకోండి అజ్ఞానంలో ఈ అజ్ఞానం అన్నది అలాగే ఉంటుంది ఈ శవాన్ని కాల్చేప్పుడు ఉపయోగించే కట్టతో పోల్చారు ఈ అజ్ఞానాన్ని శవాన్ని కాల్చేప్పుడు కట్టె ఆ కట్టి జాగ్రత్తగా మళ్ళీ కడుపునేది తెచ్చుకోవచ్చు జ్ఞానాన్ని ఇప్పుడు అలాగే ఈ జ్ఞానం వచ్చి అజ్ఞానాన్ని తొలగించి అది కూడా పరిస్థితుంది అంటే ఇక జ్ఞానము అజ్ఞానము రెండు కూడా అజ్ఞానావస్థలోనే ఉంటాయి స్వరూపంలో జ్ఞానము ఉండదు అజ్ఞానము స్వరూపంలో ఏముంటుందో ఏదిందో అది ఉంది షో హై అలా దానికి అజ్ఞానం కలదు ఒక అయితే జ్ఞానం జ్ఞానం పెట్టేది అంటే జ్ఞానం పెట్టేస్తే అజ్ఞానం పోతుంది తర్వాత జ్ఞానం యొక్క పని అయిపోయింది కాబట్టి కూడా జారిపోతుంది ఇంత కాబట్టి అజ్ఞానం గురించి మాట్లాడుకునే సమయంలో అజ్ఞానము ఎవరు ఎందుకలదు బ్రహ్మ ఎందుకలదు బ్రహ్మ జ్ఞానము గురించి వచ్చే సందర్భంలో ఈ జ్ఞానముతో ప్రకాశించేది ఎవరు బ్రహ్మ అంతా బ్రహ్మే తప్పని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజకుమారుడు పొరపడ్డది ఎవరు రాజకుమారుడు పొరపాటును తెలుసుకున్నది ఎవరు రాజకుమారు పొరపడ్డది ఎవడో మూర్ఖుడు పొరపాటు తెలుసుకున్నది రాజకుమారుడు అనకూడదు కొంతమంది ఎలా అంటారంటే రాజకుమారుడు పొరపడడు మరి పొరబడ్డది ఎవరు ఈ పొర పొరపట్టాలి ఎలా ఉంటాయి స్మృతి స్మృతులే కాదండి కూడా అలానే చెప్తున్నారు ఇలాగా సమం సర్వేసు టీసు అనే చేతిలో పెట్టారు సో దేవుళ్ళ గురించి మీకున్న భావజాలమునంతరూ కూడా నేను సెటరైట్ చేసుకోవాల్సి ఉంది మీరు సెటరైట్ అయ్యే అవుతుంది నేను వచ్చే పాఠంలో సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ సో ఎందుకంటే దేవుళ్ళ గురించి మీరు హండ్రెడ్ పర్సెంట్ టెంపుల్ సిస్టమ్ లో పెట్టుకోవడానికి అది లెక్క టెంపుల్స్ లో కొంత కామర్స్ ఉంటుంది అదంతా కొంత కామర్స్ కానీ నడుస్తూ ఉంటుంది ఎప్పుడైనా టెంపుల్ కమిటీ మీటింగ్ లో కూర్చుంటే తెలుస్తుంది టెంపుల్ కమిటీ మీటింగ్ లో కూర్చుంటే అవండి ఈ బ్రహ్మోత్సవాలకు మనకి ఎంత వచ్చింది ఎంతగా చేయండి ఎంత మిగిలింది అలా కూర్చుంటే ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి దాంట్లోనూ దీంట్లోనూ కొంత సంసారం ఉంటుందండి మీరు ఆ మీటింగ్లో మీరు కూర్చో మీకు తెలియదు ఒకసారి కూర్చుంటే చాలా సంసారం ఉంటుంది దాంట్లో దాంట్లో కొన్ని లంచాలు కూడా కొన్ని తప్ప ఉంటాయి వాటికి కూడా డబ్బు ఇవ్వడం కొంత ఇటు కొంత టూగా పోతూ ఉంటుంది ధర్మాధర్మాలను కూడా కలిసిపోతూ ఉంటాం ఆ లెవెల్ కదా అలాగే ఉంటుంది ఫస్ట్ సమం సర్వేషం పూర్తయ్యూ నేను సకల ప్రాణం సమముగా ఉన్నాను లేకపోతే సకల ప్రాణము ఎందు ఏది సమమో అది నేనే సకల ప్రాణంలో సమమేమిటి దేహము సమము కాదు మనస్సు సమము కాదు ఇంద్రియములు సమము కావు ఇప్పుడు మీరు కళదుడు నా కలదుడు ఒకటే నెంబర్ ఉంటుందండి ఉండదు అవి వేగుగా ఉంటాయి ఇంద్రియములు సమము కావు అహంకారముకారములు సమముగా ఉండవు పసుపు క్షేదంలో వేరే ఉంటుంది మనుషుల్లో వేరే ఉంటుంది అంటే ఏమిటి సమము అంటే చైతన్యం అదే సమయం అది నేనే అహమాత్మాడు ఆశేష అని ఆయన చెప్పాడు శ్రీకృష్ణుడి పరిజయం అహమాత్మా కూడా ఆశేషుడిని చెప్పమని మీరు పోరానికి ఉండి అడిగారనుకోండి ఆయన ఇంత కొడుకు అర్థం చెప్తాడు వసుదేవట్ వసుదేవుడు అయినా వసుదేవుడు కొడుకు జైల్లో కుట్టాడు దేవకీకి పుట్టాడు కానీ యశోపి దగ్గరికి వెళ్ళాడు మీరు గంటకీ పూర్వం కృష్ణి అని ఆయన ఇంత పుష్టి చేశాడు దానికి పూర్వజన్మవుతాడు ఇంత పొడుగు చెప్తాయి మూడు రోజులు చెప్తాడు కృష్ణుడు గురించి చెప్పమంటారు కృష్ణుడినే అడిగారు అనుకోండి ఏమయ్యా నువ్వు చెప్పిన గురించి అంటే అహం ఆత్మ ఇంకా గుడాకేశా అన్నది ఉంటే అడ్రస్ అహమాత్మ అయిపోయింది ఇక్కడికి ఆన్సర్ వచ్చేసింది మరి అయితే అజ్ఞానం ఎవరికి ఆత్మదే మరి తెలుసుకున్నది ఎవరు ఆత్మయే మరి ఆత్మయే పరమేశ్వరుడు అవును అంటే పరమేశ్వరుడే పొడబడ్డానికి తెలుసు అవును అయితే పరమాత్మ ఎందుకు పొరపాటు ఉంటుందా అంటే ఉండదు ధనం అంటే అలాగే ఉంటుంది ఈ ప్యారడాక్స్ ఎలాగా ఉంటుంది ఈ ప్యారడాక్స్ని అర్థం చేసుకోవడం జాలి కాకపోతే వారు వేదాంతాన్ని స్థానాన్ని పట్టుకోలేకపోతారు సుని చైవశ పాకే చండిగా సమదర్శన నేను కుక్కలో ఉన్నాను మాంసభక్షకుడు పశుమాంస భక్షకుడని అనువాదం చేశాం శుల పాఠము అంటే కుక్క మాంసం అనం ఎందుకని కుక్క కూడా పశులే కదా ఇన్ జనరల్ పడేస్తే పోతుందని పశుమాంస భక్షకుడు ఎన్ను కూడా దేవుళ్ళు ఉంటారు మనం ఏమనుకుంటాం ఈ పశు మాంసం లేనివాడు వీడు అయోగ్యుడు వీడిని ముట్టుకుంటే పాపం వస్తుంది వీడిని చూస్తే పాపం వస్తుందని అనుకుంటారు జనాలు అలాగా వీళ్ళు అలాగా అలాగ వీళ్ళు అలా భయపడిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కడ మైలు వచ్చేస్తుంది పాపం వచ్చేస్తుంది మేము అపవిత్రులు అయిపోతామని భయపడుతూ ఉంటాం అలా పవిత్రులు అవుతారా దేహముగా ఎప్పటికీ పవిత్రులు కాదు దేహం పవిత్రంగా ఉంటుందండి వేసవి కాలు ఉంటుందండి ఎప్పుడో అపవిత్రులే దేహ దృష్టి ఆత్మదృష్ట్యా ఎప్పుడూ సంగతి తెలుసుకోలేక అలాగే భ్రమ ఉంటారు దెంగ పెట్టేసుకుని ఉంటారు మైద పడిపోతా ఏదో ఒక మహా అజ్ఞానము ఆ తరాలను అలా నడిపించింది ఈ మధ్యతరాలే గత గత వంద రెండు వందల ఏళ్లలో వచ్చిన దోషాలు ఇవన్నీ కూడా అంతకుముందు సో శ్రీనిచైవ స్వపాసే కాక వాటి వల్లు కూడా అదే పరమాత్మ ఉన్నాడు అంటే ఇప్పుడు మరి ఈ పశుమాం సంస్థలు కూడా అజ్ఞాని కదా ఆ జ్ఞాని ఎందు ఆత్మరూపంగా పరమాత్మయే ఉన్నాడు అంటే మరి ఇప్పుడు ఆ పరమాత్మకి ఇప్పుడు ఈ అజ్ఞానానికి ఆశ్రయం ఎవరయ్యారు పరమాత్మయే అయ్యారు ఇప్పుడు వాడు పరమాత్మ అయితే మరి వాడు నేను మూసుకున్నాను అనుకుంటున్నాడు పొరబడ్డది ఎవరు పరమాత్మయ్యారు అయితే మరి పరమాత్మ ఏంటి యథార్థంగా జ్ఞానం ఉందా లేదు శాంతి ఉన్నదా లేదు లేదని ఎలా ప్రూవ్ చేస్తే తెలుసుకోను నువ్వు తెలుసుకుంటే నీకే ప్రూవ్ అయిపోతుంది అలాగే ఎస్టు సర్వాణి భూతాన్ని అది ఆత్మ ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మనే వాను పశితి సకల ప్రాణులను తన ఎందే దర్శిస్తాడు ఎస్మిన్ సర్వాణి భూతాన్ని అక్కడే ఉన్నది కూడా ఎస్మిన్ సర్వాణ భూతాన్ని ఏరో మంత్రము ఎస్టు సర్వాణి భూతాన్ని ఆరోగ్య మంత్రం రెండింటి యొక్క తాత్పర్యం ఏమిటంటే అన్ని ఆత్మల అన్ని అన్ని ప్రాణులు ఎందు ఆత్మరూపంగా ఒకే పరమేశ్వ పరమాత్మ ఉన్నాడు జ్ఞాని ఎందు ఉన్నవాడు ఆ పరమాత్మలే అజ్ఞాన ఎందు ఉన్నవాడు కూడా ఆ పరమాత్మయ్యే మరైతే అజ్ఞానానికి ఆశ్రయం పరమాత్మయ్యాడా అయ్యాడు అయితే మరి పరమాత్మ అజ్ఞానం ఉండి భ్రమం లేదు ఏమన్నా మీరు చెప్పండి గ్రహణం ఎవరికి పట్టింది సూర్య గ్రహణం ఎవరికి పట్టింది సూర్యుడికి పట్టింది విముక్తి ఎవరికి కలిగింది సూర్యుడికి సూర్యుడికి గ్రహణం ఉంటుందా ఉండదు సూర్యుడికి విముక్తి అనేది ఉంటుందా ఉండదు గ్రహణానికి ఆశ్చర్యం ఎవరు సూర్యుడు యథార్థంగా గ్రహణం ఉన్నదా సూర్యులకు లేదు ప్యారాడాక్స్లు ఇలాగే ఉంటాయి ఇటువంటి ప్యారాడాక్స్లు ఫిజిక్స్ లో కూడా ఉన్నాయి ఫిజిక్స్ లో పాంట్ ఫిజిక్స్ లో ఇటువంటి పారాడాక్స్లు ఉంటాయి రాడింజర్స్ ఫ్యాక్ట్ అని రాడింజర్ అనే ఒక సైంటిస్టు ఆయన యొక్క పిల్లి క్యాట్ ఎందుకంటే ఆయనే పిల్లి పెంచేవాడని కాదు ఒక బాక్స్ లోపల క్యాక్ట్ ఉంది అని ఆయన ఒక బొమ్మాది వేసి దాని మీద ఈక్వేషన్స్లో డిరైవ్ చేసి ఈ క్యాక్ట్ లోపల ఉండే ప్రాబిలిటీ ఎంత బయట ఉండే ప్రాబిలిటీ ఎంత అంటే ఏదో క్యాల్కులేట్ చేస్తాడు క్యాల్కులేట్ చేసేదో ఫిఫ్టీ ఫిఫ్టీ అనే ఏదో దాని మీద పెద్ద విచారణ ఉన్నది ఆ ఫిజిక్స్లో క్వాంట ఫిజిక్స్లో దాని మీద హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ అవి కూడా దాన్ని ష్రాడింజక్స్ క్యాక్ట్ అని అది ఒక ప్రాగర్బియల్ అండి అది ఒక ప్రాగర్బి స్ట్రాంజక్స్ క్యాక్ట్ అని అది మోస్ట్ పారాడాక్సిక్స్ అనే క్యాక్ట్ ఇది కాబట్టి ఇటువంటి పారాడాక్సిస్ ఫిజిక్స్లో కూడా ఉంటాయి అటామిక్స్ కెమిస్ట్రీలో కూడా ఉంటాయి ఇప్పుడు యాటమ్ ఉంటుందండి యాటమ్ చుట్టూ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఈ ఆర్బిట్ పీఆర్బిట్ అది డంబల్ షేప్లో ఉంటుంది ఇలా ఉంటుంది దాంట్లో ఉంటుంది ఎలక్ట్రాన్ ఆర్థిలో ఉంటుంది కానీ సెంటర్లో ఉండదు ఒకే ఎలక్ట్రాన్ ఇటు ఉంటుంది దానికి రెండు రెక్కల్లాగా ఉంటుంది ఇటు ఉంటుంది అటు ఉంటుంది కానీ సెంటర్లో ఉంటుంది అది వెళ్ళదండి అదే అదే ఎలక్ట్రాను ఇటు ఉంటుంది అటు ఉంటుంది కానీ సెంటర్లో ఉండదంటే ఉండదు సెంటర్లో ఉండడానికి వీల్లేదు ఉండదు ఇటువంటి మాత్రమే ఉంటుంది సెంటర్లో ఉండకుండా అలా ఉండదు అంతేది అండ్ ప్యారాడాక్స్లు అలాగే ఉంటాయి ఓకే ఎందుకంటే సెంటర్లో ఉందనుకోండి ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ లేకుండా అయిపోతుంది అది అది ప్రోటాన్తో కలిసిపోయి న్యూట్రాన్ అయిపోతుంది ఇంకా ఎలక్ట్రాన్ వేగలదు కాబట్టి సెంటర్లో ఉండకుండా ఇటువంటి ఉంటుంది సెంటర్లో ఉండకుండగా ఇటువంటి ఉండడం ఎలా సాధ్యము అని మీరు అడగద్దు ఆ లెవెల్లో అదంతే ప్యారాడాక్స్ ఉంటాయి అలాగే ఇది కూడా రాజకుమారుని దృష్టాంతమే పెట్టుకోండి మేడం దీన్నే మాయ అన్నారు చెప్పిన మాయా మాయలే మాయలు మీరు కాదంటే అది ఏది మీకు వర్కౌట్ కాదు మాయా అనే పారడాక్స్ అనే మాట మాయా అనేదానికి ఇంకో మాట ఏది మాయో దాన్ని ప్యాడాక్స్ విరోధము కాదు కాంట్రడిక్షన్ కాదు కాంట్రడిక్షన్ ఈజ్ నాట్ యాక్సెప్ట్ అవ్వదు పారడాక్స్ ఈజ్ యాక్సెప్ట్ దీని మీద మళ్ళీ పూర్వపక్షం ఏమం శాస్త్రోపదేశానర్థక్యం ఇది కాబట్టి బ్రహ్మయ్య అవిద్య లేదన్నారు మీరు ఇప్పుడు కాబట్టి ఇంకా శాస్త్రాన్ని బోధించడంలో అనవసరం ఎందుకంటే ఇప్పుడు ఉన్నది బ్రహ్మయ్యే అజ్ఞాని అయిన జీవుడు అనేవాడు వేరే ఎవడూ లేడు ఉన్నది బ్రహ్మయ్యే అజ్ఞానమైనా వాడితే జ్ఞానమైనా వాడితే ఇంకా అటువంటిప్పుడు ఉన్నది బ్రహ్మయ్య అయితే బ్రహ్మయ్య యథార్థముగా అజ్ఞానము లేదని మీరు గంటా బజారికి చెప్పేస్తే ఇంకా ఈ వేదం ఈ శాస్త్రం వచ్చి ఆత్మస్వరూపాన్ని బోధించడం వ్యర్థమవుతుంది వేస్ట్ కదండి అని పరోక్షం పరోక్షం అర్థమైందండి దాని మీద సిద్ధాంతం బాధమేవం అంటే అవరు కరెక్టే నేను చెప్పాను కదా రాముల్లో కొంచెం దోషం ఉందంటారా అంది ఇంకేం చేస్తారండి పట్టాభి గోవిందుడు నా నేనైతే దాని యొక్క శ్లోకం కూడా వాల్మీకి నుంచి చదివి చెప్తాను రాముడు అంటాడు నేను పొరపాటు చేశాను అంట కనపడింది అక్కడికి నేను పొరపాటు చేశాను వాళ్ళని చెట్టు చాటి నుంచి సంహరించి ఈ సుగ్రీవుణ్ణి నమ్ముకుని నేను పప్పులో గాలు వేస్తున్నాను రాముడు అంటాడు రాముడే ఎలా ఉన్నప్పుడు ఇంకా మనం వెళ్ళి రాముడిని సపోర్ట్ చేసేస్తున్నాడు కదా వీళ్ళు పిల్లి బొగ్గులు వేస్తూ ఉంటారు కృష్ణించేటువంటి వీళ్ళు డల్లేస్తారు రాముని సపోర్ట్ చేయడానికి ఎందుకు సపోర్ట్ చేయడం ఏమంటారు అలాగే శాస్త్రం వ్యర్థమైనా అవుతుంది వ్యర్థమైపోతుంది శాస్త్రం అవన్నీ బాధ అన్యాయం